అని వెళ్ళిపోయాడు వాన కిందకు అర్థులేని స్వాగాదము తగలేని తమని ఎసూధమయ్యే రక్షించిందటీస వెళ్ళి చూస్తే ఎట్లా ఉంది వాన కిందకు నడుపులేని స్వాగాదము సరిలేని తబని అసౌధమయ్యేని వానకి ఎండకి అడ్డం లేదట ఆ వరకి ఏ వాసానికి ఆ వాసమే ఆ వాసం మీద ఎక్కడో ఉంది కప్పు ఎక్కడా లేదు సూర్య చంద్రులు సమస్తము కూడా ఎంతో సాక్షిగా ప్రకాశిస్తూ ఉన్నారు ఆ సాడ ఇల్లున్నదే ఒంగోలు మేడవైపోయిందట దేవేంద్రుని యొక్క మేడతో సమానంగా తయారైపోయింది నిల్లాలు భంగితే ఇక భార్య ఉంది ఎదురుండేది కడ పెద్దమ్మవారితో భయం ఎప్పుడు ఆ భానికి ముందు ఉండేదట ఆ పెద్ద పెద్దమ్మవారిని అట్లా ఉండేదట అట్లాంటి ఇక్క భార్య దేవతా స్త్రీతో సమానంగా అయిపోయిందిట చి కన్నము కట్టుకుని ఇంటములేది పిల్లలన్నులే చే లేదు కట్టకానికి కోసలే వస్త్రాలు లేవు అక్కడి యొక్క తెల్లలు ఉన్నారే బంగారు వస్త్రములు పర్మేతకి లేక ఎత్తుబడి నచ్చి పసిబారు పాలిచ్చటలో పిలిచి మేతలేక ఎత్తుబడి ఉన్నాయట గోడు లేదన్నా పాలిగేదంటే పదహారు గోళాలు సాగిస్తూ సగం ఎద్దు బేట సగం ఎద్దు లోపలా సంబంధానికి పోలి సంబంధానికి వెళ్తే ఏమిటయా మీ పరిస్థితి అంటే మా పరిస్థితి పదహారు దోలాల సావిట్లో సగం ఎద్దు లోపల సగం ఎద్దు బయట అమ్మో ఇంత పెద్ద రైతు కావాలనుకున్నారు అది కాదు ఎవరు పంచలో పదహారు దోలాల సాగు ఎవరితో ఉంటే దాంతో కట్ చేసాడు కట్టేస్తే లోపల కట్టేది ఎవరుగా ఆ పంచలో కట్టేస్తే సగమేమో లోపల సగం బయట అట్లా ఉన్నాయట ఆ ఒడ్డు అట్లా సగబలిసి ముప్పోట్ల మనీ స్మాసులు ఇస్తూ భావిదా భగవాళ్ళు ఎవరి మంది రాసులయ్యారు ధన ధాన్యముండే ధనము ధాన్యము కోట్లాతూ లింగిపోయింది లేదా ఉపయోగంతో సమానమైన ఐశ్వర్యం కలిగిపోయింది చూశాట బ్రాహ్మణులు ఎగరీ ఏ ఎగర యొక్క కటాక్షుకే సమైనటువంటి వారి యొక్క ఇచ్చరి అవద్దు కూడా దొరుకుతుంది మేము అతని తల్లి ఒక్కసారి కటాక్షించి వచ్చేసి ఇస్తే ఏం వచ్చేవాడిని ఏమిస్తే ఏం తీరుద్ది నా అని సంతోషించే ఇక మహత్తరమైన ఆనందం కలిగించ సవేస్తలు వచ్చాడని చెప్పిన వాళ్ళకి తెలిసేవరకు ఆ అర్ణి అమ్మవారికి అలంకారం చేసి బయలుదేరి తీశారట ఆ అర్కునే అది ఆ పద్ధతి చాలా ఇన్నప్పుడు belle ko chukra raja taney veduga to kandriya chao re కూడా వలయించుకుంటూ అదే విధమైనటువంటి వండు మానసుకుతూ ఉండగా క్రితత్తుల పారాయావత్తు రెండు పారిశ్రముల ఎందుకు కాసొస్తూ ఉన్నారట అతి యొక్క టీవితో పార్వతి పరమేశ్వరిద్దరికీ కూడా స్నానములు చేయించి మహత్తరంగా అలంకారం చేశారట ఆ పార్వతీ అమ్మవారికి నమస్కరించిందటోన్న సమాతనులై నులైతులమతుల தகம்ம தயாம்புராதி ஜதம்ம அஹிம்சை பெத்திலி உமா நின்ன நன்னவாதி கேரெடி கிநாசமுலே துதகம்ம ஈசரியே கள்ளி நர்மி جنا அந்தி பொறத நாதம் லையினா உமா மகியே சுலந்திரும் தகம் சதுரா பிராணதுதுலயின தோண்டியே கள்ளமுல்ல நன்னே எல்லு தென்க்கவா శ్రీకృష్ణ స్వామి వారిని నన్ను నాకు భట్టం లేదు అనుగ్రహిస్తూ లేదు నిన్ను నమ్మిన వారికి అవసరం లేదు కదా తల్లి నాకు ఈ వరం ఇచ్చేయవలసిందని అవసరం ఉందట ఆ యొక్క గుప్త సమస్తమైనటువంటి ఒక్కలు ఇలా ఉందండి కూడా అనేకమైనటువంటి అర్చతలు యావత్తు కూడా చల్లెలు చెరస్తునందు శివ వల్ల ఉందొచ్చి మతం యావత్తు కూడా సగించి బయల రిందట వెళ్ళి ఆ పార్వతీదేవి యొక్క ఆలయం ేఘ మధ్యము నుండి వెళ్ళే వెలసిల్లు కొత్త ఆత్మలు తడంగునా ఇక వయలేరింది మేఘ మధ్యము నుండి వెలసిల్లు కొత్త ఆత్మలు మేఘంలో నుండి వచ్చినటువంటి యొక్క తొలకలు మెరుపుగా ఏ ప్రకారంగా ఉందినో ఆ ధరమండలం నిత్య నుంచి చెదింపు నృతం గుంగా చెందుల్లో ఉంది బయలుదేరి చెరుస్తూ ఉన్నటువంటి ఆ రెరుపులా వయలుదేరిందటల భవనత్త గుండెత్తిన చవలిక మురుగు ధనల్ దేవత కైవే బ్రహ్మరే ఊరు నాచినటువంటి ఎత్తగా వైరకుంటే ఆవుతుో హెల్ప్ చేతక సంయాదయ్య సమాన పన్నగ పరియత పరిభ్రత మందవాతల మంతాన భూవంత భూము ఫయత మహాన్నవ మధ్యం చదురంతుందిరా సుందరీ వైభవం పునా కరతల సంహాతర సవ్యా పాఠ పద విలయత పరిభ్రాంత పర్యాయ పరిభ్రాంత మందరాధ్యత మహానవ మధ్యం గుండి కలుగంటి ఇందిరా కుండీ వైభవంగుణేదానులు ఉన్నారే ముప్పది మూడు కోట్ల దేవతులు అలవది ఆరు కోట్ల రాక్షసులు ఆ చే సముద్రాన్ని తలచే సమయమునందు మందర పర్వత చల్లనిశేష తూ ఉన్నారు వాళ్ళు ముప్పై మూడు కోట్ల దేవతలు అరవై ఆరు కోట్ల దేవతలు లాగుతూ ఉన్నారట దీన్ని ఆ క్షీర సముద్రాన్ని తరుస్తూ ఉన్నారు భూమిల్లిపోతూ ఉన్న సముద్రము అనే శబ్దం అయి అట్లాడు యొక్క క్షీర సముద్రం నుండి వైదేరినటువంటి ఇందిరా సుందరి వైభవం పునాంగా ఆ లక్ష్యే మాదిరిగా వయలేరిందట ఆ సముద్రం నుండి వచ్చినటువంటి యొక్క లక్ష్యం ఎట్లా ఉందో ఆత్మకారంగా వయలుదేరిందట బహువిధ ప్రభావా సమానయ్యి ఇందుల సుందరి మందిరము వెలువడి మహత్రమైనటువంటి ఇంత సుందర ఉండే పార్వతీదేవి యొక్క నుండి మైదేరి కనకగా మానస కాపాద కనక కమల విహనమాన మత్త మరాళం మానస సరస్సులను వ్యహరిస్తున్నటువంటి యొక్క రాజహంకారుగా మందగమునా కనక కలశయ కర్క సంత పయోధరా కనక కలశములనే బంగోతో సమానమైనటువంటి కర్కశములైనటువంటి కాస్తముల యొక్క బొరువు చేత పరితంజమానం అత్యయ్యే నడు సఖీల రామము కైదండముని అనేకములైనటువంటి ఖగితములైనటువంటి అంగులు వాటితో ప్రకాశిస్తూ ఉన్నాయట అనేక ఉంగరముల చేత ప్రకాశిస్తున్నటువంటి యొక్క చేతితో ఒక్క సఖీల లాభం ఒక శనికటి యొక్క చేతిని కొట్టుకుంటట లో గండ భాగముల నత్తరము సలు యొక్క కర్ణపత్రములు ఉన్నాయే మణి చకితుములైనటువంటి యొక్క కర్ణపత్రములు కన్ను భాగము కాస్తూ ఉన్నాయట అతను బంధ ఫలా మడి కిసలంబులు కుంద పుట్టలంబుల దండ పండు వంటి యొక్క పెదం అన్నదిగా ఉందట ఆ పెదవి యొక్క కాంతి ఆ మల్లె మొగ్గులతో సమానమైనటువంటి పొలువకు మహత్తరమైనటువంటి శోభ గురుస్తూ అనే గురుతూ ఉందట ఏది ఎరుపును ఆ శిల్పు ఏకీభ్రించే వరకు మహత్తరమైనటువంటి యొక్క శోభ కలుగుతూ జాతకీత సగీపంపై పయన కొంగుతో మన్మధుల యొక్క జెండాతో సమానంగా ఉండగా పయ్య పైడి జరుగు హరి పలుతూ ఉండగా జగద్దం పిరచురూల సంపాదం వరవి వరలో నుంచి తీశాట వాడి మోగ బుద్ధులు పెట్టాడు ధడిపించిన తగద్ధగాయమానములైన సురిచల్ లోకం సురిచల బాధజాములు ఒకసారి ధరిపించాట వానాన్ని చదగగాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి ఏమిటవి మన్మధుల యొక్క బాణములు కూడా ఏ ప్రకారంగా ప్రదాశించను ఆ ప్రకారమైనటువంటి లోకనములు ఉన్నాయే తూములు చూస్తూ ఉంటే ఆ రాజుల యొక్క హృదయములాపోతూ ఉన్నాయట ఆ జగదీశుల యొక్క తూములు ఆ నన్ముదుల యొక్క పాణుములతో సమానంగా ఉన్నాయట చెవుల నడుస్తూ ఉంటే అందరి యొక్క మూతలు ఉన్నాయి మూత చెవులకు మనోహరంగా అవుతూ ఉన్న పని హరి రాక ఎదురుతూ వీరమోహిని వీరమోహిని అయి వీరులు కూడా ఓహింపు జరుగుతూ ఉందటో భయలుదేరింది నాడు వచ్చిన నాడు అనుకుంటూ వస్తూ ఉందా ఇక అదులో ఆ యొక్క రూపాన్ని చూసే వరకు అది లోపం ఎప్పుడు కారంగా ఉంది సమస్తమైనటువంటి ఆయుధం యావత్తు కూడా తీసి పారేశారట సామాన ఉద్రేకముగా దయ్యమదముల మహత్తరంగా చూస్తూ ఉన్నారట శరీరం అవుతూ ఆ కామం అనే కజ్జలం ఉన్నది కొంచెం తెలియకుండా ఉంది వారు వారు తీసునటోజ నేపాలి సమస్తమైనటువంటి దేశంలో ఉంటే వాళ్ళు ఎవరి మంది ఉంటారట ఆ వివాహానికి వచ్చి బాధితు చూస్తూ ఉన్నారు సత్తు కొన్ని నా బంగారు గుడిని చూసిందో లేదో అని సత్తు నాటో ఓహోడో మేసాలు వెళ్ళి వస్తున్నాడు నా పెద్ద మేషం చూసిందో లేదో నిమ్మకాయ నెలబెట్టే మేసం ఉన్నది అని ఈ వేళ్ళ పని ఎట్లా ఉందట రాజుకి ఇక పంపులా ధృవీకరించి వీళ్ళంతా హూలుగా ఉన్నారు కోసం లక్ష్యం చేయటం లేదట మట్టి సమయమునందు ఆ సర్వేత్రుడు నాడే వెళ్ళేదా అట ఆ ఆ సైన్య సుప్తి ఉంది పుట్టు వలాహకుములని యొక్క గుణాన్ని ఆ రథం తీసుకొని తట్టి పెట్టాడు దాని మీద ఉన్నాడు కదా విగాట తెలి మూ నాలుగట్ట గర్వంగా నట్టే జంతువులు ఏవి పులి ఒక పులి ఒకటి మహా గర్వంగా నడుస్తుంది గంధవాలనూ గోరుగు నక్షడదు ే భోగా బలిసి వంటి ఆబోనరే అవోదు అత్య మకమట్టుంహ మాదిరిగా వెళ్ళే ఆట రథండ పాడుమల్లా సమస్తమైనటువంటి సమాజలోకం యావత్ కూడా సుతూ ఉన్నారట అదే సమయంలో ఆ రథాన్ని ఆపి వెళ్ళి వెళ్ళడంలోనే ఆ రుక్మి అమ్మారిని ఒక్కసారి పట్టాడట ఆ రుమిషేదులతో తీసుకుని వచ్చిన సమ్మేది గుర్చోబెట్టి హో పట్టాడు ఆ సహాన్ని మూడు సంకరాలు కొనిందా ధ్వని చేసిన ఎప్పుడైతే ఆ రుక్మిణి వాడిని రసం మీదించాడో నేను చూశాను ఎవరు ఇంకా ఏమన్నా యొక్క కీర్తిని ఆయే నీటి చదువు జంతువులు లెక్క కుక్క మొదలయ్యే తీసుకుపోయినట్టుగా మన కన్యకులు మనకి తానన్నటువంటి పిల్లను వీళ్ళ తీసుకువెళ్ళేది మనం కాల్పనే ఎందురా మనకి ఆయుధములిగా కోస్తేవిరా అన్నారట లేకి రాగులవుల మంది కూడా కత్తులు చూసి ఆ యొక్క ధనస్సు అవతూ కూడా సత్యం చేసి అయితే అట ఒక్కసారి మహాప్రణయంగా బయలుదేరింది సింహములు ఊదేవాళ్ళు ఎల్ల చేసేవాళ్ళు చతురంగ వలముతో బయలుదేరిందట బయలుదేరానుక్కడ గడ వూ ఉంది ఆ రుక్కుని అమ్మవారు ఏమైపోతు సాట వగవే చూడ మనీ మగవలో మనవారు నల్ల దాసి మగవాడు తీరు ఎందుకమ్మా కొంత పెళ్లి కూతురు కాదు చేసవైపుని తల ఉంచుతూ ఉందట సిగ్గు భయం వేస్తూ ఉంది ఒలింగ్పోతూ ఉంది అట్ట భయపడే అంత ఉన్నా స్వామి నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు మన యొక్క సైన్యం ఉన్నదే అదొక సైన్యం మెరిసిపోయ ఆ కత్తులేవచ్చు పడు చూస్తూ ఉన్నారు సగప పదేమీ లేదు వరకు ఇంతలోనే అవసర యాదవ వాహనం ఉన్నది సాక్షికి రాగస్వామి వారు ఆ నాగలేని గొట్టల ఆ ముసలం రాఖల రెండు తీసుకున్నారట ఆయన వేస్తూ ఉంటే దేవకు నూరు వెయ్యి పెంపితూ ఉన్నాయి వేణుగులు గుర్రుములు కాల్ వేవస్తూ అవసరమైపోతూ ఉందట బలరామ స్వామి వారి యొక్క చేతి కింద ఇక శిశుపాలను కొట్టారు వేసాడు ఆ ముసలవున్నది మాటలు తీసుకుని చాలా గీదన్ని చీదరి బయటి శరీరం రావచ్చు ముతముతైపోయిందట ఆ దెబ్బల చేత రక్క మయం ఇక సంసంధృడు బులరాహస్వామి వారు ఎత్తులు పెట్టారు కొట్టు అరవై సంవత్సరములు వైపు కలిగిన ఏలుగులు అట్టేకి పెట్టారీతను తగ్గిపోయింది ఉంది అన్నారు మహాబలాంక్షుడు వాడుతూ ఆ నాగలు పెట్టి పట్టులో శరీరం అవత్తు కూడా మొత్తమతైపోయిందట జనానికి రథం దిగి ఎటుబారిపోయడం అవసరం లేదు భూమి ఆశ్చర్య భయం చెపోతూ ఉన్నాయి రొమ్ములు పగిలిపోతూ ఉన్నాయి చాలగ రక్తములు ఇక అయిపోయిందీ అట ఏది ఆ యొక్క రక్త పూట వచ్చే యొక్క భూతములు ఉన్నాయి ఆ భూతములు అవుతూ వచ్చి చాలగ రక్తము ఆ రక్తం అవుతూ తాగుతూ ఉన్నాయి మహాభయంకరంగా ఉందట దెబ్బలకు తాళలేక ఎక్కడ రోజులు ఎక్కడ ఫలైన పెద్ద పెద్ద అన్నలు వేసుకుంటూ పారిపోయారు ఒక రోజులు ఎవరు మంది ఇక పని ఉంది పెద్ద మూలుగులు పెడుతూ ఉన్నాడు కొద్ది రోజుడు వచ్చావట వస్తే మూలుగుతూ ఉన్నాడు ఆయన పెట్టుకున్నావు కదా